కళ్ళ మూస్తలేదు సూత్రం ప్రభా పరిశుద్ర గొప్ప దేవ సర్వశక్తి మంతుడా నీకు వందాలేసయ్య అప్పుడు హామీ సాఖ యాకోబ్ ల గొప్ప దేవ మహాపరిశుద్ర మహాద్రుడు అద్వితీయ దేవ అది సంబూతుడా సర్వలోకాన్ని సూచించిన సర్వసృష్టి కర్త యేసు ప్రభా నీకు శుకులు సూత్రమైన నిన్న నీళ్లు నిరంతరం ఏకరీతి ఉన్న గొప్ప దేవుడు వేసాయా నీకు అన్నలేసాయా గొప్ప దేవా నీకే స్థులు స్రోతాలు అర్పించుకోవటం అయినా ప్రవ్వా గడిచిన కాలం అంతా ప్రభావ మమ్మల్ని సురక్షితంగా కాపాడైనా తండ్రి కృపలు మమ్మల్ని కద్రపర్చుకొని కాచి కాపాడి మీకు వెనుకల్లో ప్రభావ మీరు ఎక్కడి కింద మీ కృపలు మమ్మల్ని దాచించినా నీకు వన్నాలేసయ్యా నీకు ఇస్తుతలు అర్పించుకోవటమైనా ఇక దినం ప్రవ ఇక నూతన దినం మాకు అనుగ్రహించినా నీకు వండాలేసే ప్రవ మీకు నూతనమైన మీ నూతనమైన అభిషేకాన్ని మాకు అనుగురించి నడిపించడానికి ఆదిష్టమైన గొప్ప దేవ మీ పర్లోపుత జ్ఞానం అని గురించాను ప్రవ్వ నా దేవా ఇప్పుడు ప్రభావ ఇక దినం ఎంతో మంది చర్యలు ఎక్కువ ప్రవ్వ మమ్మల్ని సర్జీగా పెట్టుకున్నారు నేను మీకే స్థితి స్తోతలు అర్పించుకున్న ఇది మీరే మాత్రం మాట్లాడండి మా జీవితంలో సరిచిన ప్రవ్వా మీకు నూతనమైన అభిషేకముఖాన్ని గురించిన ప్రభావ పాటల దగ్గర మరి వాకింగ్ మాత్రం మాట్లాడండి ప్రవ్వ నా తన్ని మీరు ఆకడ దినాల్లో యుగ సమాప్తి చివరి అంచులు నేను ఏ రీతిగా జీవించాలా ప్రభావ ఏ రీతిగా ప్రభావ మా విశ్వాసాన్ని మేము బలపరచుకొని మీరు సంపూర్ణగా మేము ప్రభావ మీరే మమ్మల్ని బలపరించి మాట్లాడండి మీ ఆత్మకార్యం జరిగించడానికి ప్రార్థిస్తాం ఆయన ఏ విషయంలో భయపడకుండా చింతించుకున్న విశ్వాసంతో ముందుకు పోదారు చేయడం ప్రభావ ఆయన భయంకరమైన కాలంలో ఉంటున్నాం ప్రభావలో ప్రభావం జాగ్రత్తగా పరిశుద్ధంగా జీవించాలా యార్థంగా జీవించాలా ఓ ప్రభావం సరిపోయిన ప్రభావం అనుసరించి అనేకలు ప్రకటించే బిడ్డలుగా మమ్మల్ని తయారు ఈ పంపించి అంతటితో మీరే ఆధిపత్యం నడిపించండి మీకు నూతనమైన అభిషేకం ఒకరికి అనుగ్రహించి మీరే నడిపించి మీ నామానికి మేము తెచ్చుకోమని ఏసుక్రీస్తు పరిశుద్ధ నామం ప్రార్థిస్తాం థ్యాంక్ పాట పాడతారాస్టర్స్ హలో ఎవరు ఎవరు వాడతారు గ్లోరీ సిస్టర్ ఉంది కదా గ్లోరీ సిస్టర్ లేదన్నా లేదా చిన్న పాట ఒకటే స్టాండర్స్ ఆఫీస్లో ఉన్నట్ల కో మల్లే రా అన్య భాతో కుమీవల్ మన తాకుమార్ మళ్ళీ అల్లె రాజు మనందీవన జీవన అల్లు క థ్యాంక్ యూ సిస్టర్ సిస్టర్ ఎవరు వాకేం చెప్తారా సిస్టర్స్ కానీ జగర్స్ లో కానీ మీరే షేర్ చేస్తాను అన్న చేస్తాం పరిశుభ్ర వేవా మీకు వనాలనైనా సర్వోన్నత మీకు ఎక్కువ తగ్గ తెలుస్తూ ప్రదార్థించుకుంటాం తండ్రి ఈ యొక్క గడిష్ట కాలం కాపాడి సజ్జలేఖలో నిలబెట్టినందుకు మీకు ఎంతో వనాలైనా నూతన కడిపేసిన మీకు ఎంతో వనాల ప్రోగా మీ యొక్క రక్షణ ప్రణాళికల మా జీవితాంతా మీ కొన సాగులాగా సహాయపడండి మా ప్రవర్తన అంతట్లతడి మళ్ళీ మీ అధికారానికి మేము లోబడి లాగా సహాయపడండి మీ నుంచి నేను తెలుసుకోవాలా ప్రభావ మేము ఏ ఏ మీకు అంగీకరంగా చూపించాలా ఏ రీతిగా మీ కొరకు సాక్షిగా చూపించాలా మీరు వచ్చింది నశించిన దాన్ని రక్షించడం కొడుకు అయినా కాబట్టి నైనా మీకు ఎంతో బాగా మా వాళ్ళందరినీ రక్షించుకున్నారు మా పాపాలకు క్షమించి మా పరిశుద్ధి మీకు ఎంతో మనం మీ యొక్క ఆత్మ ఫలాలు కృపరం అనుగ్రహించి మీకు ఎంతో బయనాలు ప్రభా అయినా వివేచన వరం అనుగ్రహించండి తను మళ్ళీ రాబోకి మేము గ్రహించలేదన్న మా యొక్క స్వరం వినాలా దర్శరీతిగా మాట్లాడే దేవుడు గొప్పగా ఆయన కళారూపకంగా మాట్లాడే గొప్ప దేవుడవి నైనా మాతో మాట్లాడండి నేను ఏ రీతిగా జీవించాలి ఏ రీతిగా మీ సేవ జీవితంలో కొనసాగాల ఏ రీతిగా సిద్ధపరచాలనో అటువంటి సేవ మీరు మాకు అనుగ్రహించినారు కాబట్టి ప్రభావిత జాగ్రత్తగా దాన్ని మేము కొనసాగించుకునిలాగా సాయపడండి నాయన ఈ యొక్క ఆరాధన పాల్గొన్న వాళ్ళందరి గురించి ప్రార్థిస్తున్నారు కదా వ్యక్తిగతంగా వారిని దర్శించండి వారి అక్కర్లే కొరతలు తీర్చండి వారందరినీ సత్యంగా నడిపించండి సత్యాన్ని ప్రకటించే సేవకులుగా మార్చండి ప్రభావి అనేక ఆత్మల సంపాదనలో మేమందరం ముందు పోలాగల చేపడండి ప్రతి పనులు విజయండి ఆర్థికంగా మెరుగుపరచండి మీ కొరకు సాక్ష్యం నిలు పెట్టుకోమని కేసుస్తున్నాం చంద్రీన్ దినవృత్తాంతంలో పన్నెండవ మొదటి దిన వృత్తాంతంలో పన్నెండవ అధ్యయంలో ముప్పై రెండవ వచనం ఇంతకు ముందు కూడా ఒకసారి మనం ఈ యొక్క వాక్యాన్ని ధ్యానించడం ఇందులో మనం ఏం చేస్తున్నామంటే పన్నెండు గోత్రాలలో ఒక పర్టికులర్ గోత్రం ఒక్క ముఖ్యమైన గోత్రం గురించి మనం ఇక్కడ ధ్యానిస్తున్నాం దేవుడు ఎందుకు ముఖ్యంగా పన్నెండు మందిలో ఒకే ఎందుకు ఆ రీతిగా ఎన్నుకున్నాడు విషయాన్ని నేను మీకు చూపించడం ఆశపడుతున్నాను ఇషాకారు గోత్రం ఈ ఒక్క స్థలంలో తప్ప మళ్ళీ ఇంకా వీరి గురించి మనం ఎక్కడ చూడమన్నట్టు అయితే ఈ ఇషాకారి గోత్రికల గురించి ఇక్కడ ఏం చెప్పబడుతుందంటే ఇస్రా పదులకి అంటే దిన వృత్తాంతములు అంటే అంటే మూడు వేల సంవత్సరాల దగ్గర దగ్గర దగ్గర దగ్గర మూడు సంవత్సరాల క్రితం చెప్పబడ్డ విషయాలు జరిగిన విషయాలన్నట్టు ఇవన్నీ ఇక్కడ ఏం చేస్తున్నామంటే ఇషాకారీలలో సమయోచిత జ్ఞానము కలిగి ఇస్రాయేలీలు చేయదగినది ఏదో దానిని ఎరిగి ఉన్న వీరి గోత్రపు వారందరూ వీరి ఆజ్ఞకు బద్దులై ఉండేవి ఈ వాక్యం గురించి నేను చెప్పాలనుకుంటున్నాను ఇది ఒక్కసారే మేము మనం కథలో చూస్తున్నాము ఇది మళ్ళీ రెండోసారి చూస్తున్నాం అంటే ఇది రెండో భాగం అనుకోవాలి ఆ రీతిలో అయితే ఇసాయిలలో పన్నెండు గోత్రికలు మనకు తెలుసు పన్నెండు గోత్రికలలో ముఖ్యంగా యోసేపు గోత్రం యోసేపు గోత్రంలోనే ఉండేది సమయోచిత జ్ఞానం సమయోచిత జ్ఞానం అంటే సమయాలని ఆ సూచించే సమయాలని అర్థం చేసుకుంటే జ్ఞానం రాబోవు సమయంలో రాబోవు కాలంలను సమయం అంటే ఇంగ్లీష్ లో టైమ్ అంటాం టైమ్స్ అంటాం యాక్చువల్గా టైమ్స్ అంటే సూచనలు అంటాం గొరించి చెప్పాలంటే నీవు కొత్త నిబంధన పుస్తకానికి వస్తే సమయం అంటే సూచనలు అంటాం కాలములు సూచనలు అంటాం అయితే ఈ కాలములు సూచనలని అర్థం చేసుకుంటే జ్ఞానము ఇషాకరీల గోత్రికలకు ఉన్నదంట అందులో ఎంత మంది అంటే ఆ గోత్రంలో కూడా రెండు వందల మంది ఈ రెండు మందికి ఎందుకు అటువంటి స్పెషల్ గిఫ్ట్ ఉన్నది అనేది మనం అర్థం చేసుకోలేదు ఎందుకంటే యోసేపు యోసేపు కాలంలో వాళ్ళకుండే ఆ జ్ఞానం యోసేపు గోత్రికలలో యువసేపు కుక్కనికే ఉండే కానీ యోసేపు పిల్లలకి లేదు అది మళ్ళా ఇఫ్రాయింకి లేకుండే మనిషికి లేకుండే ఆ యొక్క గుణగుణం నాకు ఒకటి అర్థమైనది ఏంటంటే తల్లిదండ్రుల నుంచి అవి వస్తాయి సాధారణంగా పాత నిబంధన పుస్తకాలలో కృత నిబంధన పుస్తకంలో ఆత్మీయత తండ్రి నుంచి పిల్లలకు ఆత్మీయ తండ్రి అంటే మిమ్మల్ని ఎవరు రక్షణ మార్గంలో వాళ్ళ నుంచి అవి మనకు అందుకే నేను చూపించిన ఎవరైతే ప్రవక్త చేర్చుకుంటారో ప్రవక్త ఫలము వాళ్ళు కూడా నేను మత వార్తలో మనం చూస్తున్నాం ఆ వాక్యాన్ని పదవాలనుకుంటా కరెక్ట్ మతే స్వార్థ పదో అధ్యాయము నలభై ఒకటో వర్షంలో నేను ఎప్పుడైతే మన ప్రభువులు చెప్పింది ఆ విషయాన్ని ప్రవక్త అని ప్రవక్తను చేర్చుకున్నవాడు అంటే ప్రవక్త అని అంటే పలాని వ్యక్తి పలాని మనిషి ప్రవక్త అని గ్రహించి ప్రవక్తను చేర్చుకున్నప్పుడు ప్రవక్త అని ప్రవక్తను చేర్చుకున్నాడు అది మీరు నలభై ఒకటో చూస్తాం కాబట్టి ఎప్పుడైతే ప్రవక్త ఇప్పుడు మనం అయితే ఎప్పుడు చెప్పుకోము ఎందుకంటే ఆ అతను చెప్పుకునే వాళ్ళు ఉన్నారు చాలా మంది మనమైతే సామాన్య సేవా జీవితంలో ఉన్న వాళ్ళం ఆ గొప్ప గొప్ప సంఘాలలో ఉండి ఆడంబరంగా జీవించే సేవా జీవితం మనది కానే కాదు మనం పేదవాళ్ళ మధ్యలో మనం మనం శిష్యులను చెప్పుకోము గొప్పగా అపోర్ట్లను కూడా చెప్పుకో కొంతమంది చెప్పుకుంటారు అట్లా తప్పలేదు చెప్పడంలో నేను చెప్తున్నా ఎందుకంటే ఆయన నిన్న నీడ నిరంతరం ఉండే గొప్ప ఆయన విధానాలు మారవు పాత నిబంధన కాలంలో ఉండే ప్రవక్తలు కొత్త నిబంధన కాలంలో కూడా మనం చూసిన ప్రవక్తలని ఆ ఈ రోజు కూడా ఉన్నారు ఖచ్చితంగా ఈ రోజు కూడా ఉండరు ప్రవక్తలు ఆ రోజు ఉండే కృపవరలు ఈ రోజు కూడా ఉన్నాయి కృపవారులు కొన్ని సంఘాలు ఒప్పుకోవు కృపవారులు ఆగి అంటారు కానీ నేనంటాను ఆగిపోలేదు అవి ఇంకా ఉన్నాయి ఎందుకంటే మనమే దానికి సాక్షులు ఇంపు మనలో ఎంతో మందికి కృపవారులు ఉన్నాయి భాషల వరం ఉంది భాషలు అర్థం చేసే వరం నాకు తెలిసి ఒక చిత్త అర్థం చేసే వరం కాలకాలం కిందట అనే ఆపేసుకుంది దేవ వరం కాని కానీ వాడకలేకపోయింది ఒకవేళ వాడుకుని ఆమె కూడా సూచనలను గ్రహించి చెప్పారు దాన్ని ఎందుకంటే భాషలో భాషలలో ఆరధించే వాళ్ళు దేవునితోని సంభాషిస్తున్నారు అన్నట్టు అది దైవ భాష అంటాం కాబట్టి దేవుడు దేవునితో సంభాషించే భాష అది అది అర్థం ఆ వరం ఉండే వాళ్ళే అర్థం ఆ వరం ఉన్న వాళ్ళు ఏం చేయాల దాన్ని విశదీకరించి చెప్పాల చెప్తే ఇతరులు సిద్ధపడతానున్నట్టు అట్లా కూడా ఉంది ఆ వరం భాషలు అర్థం అని చెప్పే వరం కానీ ఈరోజు చాలా తక్కువ అది ఆ వరం ఎందుకంటే ఇషాకార్యుల లాగా వాళ్ళు తయారు కాలేదని చెప్తాను నేను కాబట్టి ప్రవక్త అని ఒక ప్రవక్తని చేర్చుకున్నవాడు నలభై ఒకటో మనం చూసినాము ప్రవక్త ఫలము పొందును ఖచ్చితంగా ఒకవేళ ప్రవక్త అని కాకుంటే నీతి మంతుడని నీతిమందిని నీతి మంత్రుని ఫలము పొందును అదే రీతిగా శిష్యుడని శిష్యుని చేర్చుకుని వాడు శిష్యుని ఫలము పొందును అంది వాక్యం నలభై ఒకటో వర్షంలో కాబట్టి ఈ ఈ కాలములు సూచనలను గ్రహించి వాటిని ప్రకటించిన వారిని స్వీకరించడం వలన ఆ బహుమానము స్వీకరించిన కూడా సంక్రమిస్తుంది అది నేను గ్రహించిన నా లైఫ్ ఎవరికైతే వివేచన వరం ఉందో వాళ్ళ సేవ జీవితాన్ని కొనసాగిన వాళ్ళకో వాళ్ళ వెలుబడి జరిగే వాళ్ళతో సేవలు ఉన్నవానుకో ఆ బహుమానం నీకు కూడా ఒకరి నుంచి ఒకరికి అనుగ్రహించబడుతుంది అది నిదానం అన్న ఏలియా నుంచి ఎలీషాకి ఏ రీతిగా వచ్చిందో ఎలీషా నుంచి గెహేజీకి పోవాల్సింది కానీ పోలే ఖచ్చితంగా గెహాజీకి రావాల్సింది ఎందుకంటే ఎలీషా దగ్గర చాలా మంది ఉండే శిష్యులు కానీ గెహాజీ ఆ లెవెల్ ఎదిగిండు కానీ చివరికి పదకొండే టైంలో పోగొట్టుకున్నాడు మూడవది కదా మూడు అనేది మర్మ మన సేవ జీవితంలో మూడవ దశలో పోగొట్టుకున్నాడు మూడవ నాడు మూడవవాడు కాబట్టి అంత పవర్ ఆయనకు అనుగ్రహించబడాలి రావాల్సింది కానీ ఆయన నిర్లక్ష్యం వలన దాన్ని పోగొట్టుకున్నాడు ధనాపేక్ష ద్వారా అది మనం అసలు చూస్తున్నాం కాబట్టి ఇప్పుడు చూడండి ఇషాకారిలలో సమయోచిత జ్ఞానము అనేది మనం అర్థం చేసుకోవాలా కాలములు సమయములు అది దేవుని ఆధీనంలో ఉన్నాయి అనేసి మనం చూస్తాం దాని గ్రంథాల్లో కూడా చూస్తాం ఆయన ఆధీనంలో పెట్టుకున్నాడు వాటిని మళ్ళీ ఆయన ఆధీనం ఏమంటే ఈ లోకస్తులు దాన్ని ఎప్పటికీ అర్థం చేసుకోలేరు అసాధ్యం అన్నట్టు ఇంపాసిబుల్ మళ్ళీ ఎవరు వాటిని గ్రహించగలరు శిషాకారిలు తప్ప ఎవరు గ్రహించలేరు అసాధ్యం మళ్ళా సరి ఈశాకాలీలలో సమయోచిత జ్ఞానము కలిగి ఇస్రాయేలీ చేయ తగినది ఏదో అంటే ఏం చేయాలని చెప్తున్నాడు విలు చేయపెట్టాలన్నట్టు కాలాలలో ఏం జరగబోతుంది భవిష్యత్తులో ఏం జరగబోతుందో అన్న జ్ఞానం కలిగినట్టు వీళ్ళు కాబట్టి ఇప్పుడు మీరు కూడా ప్రార్థన చేయొచ్చు ప్రవ్వ సమయోచిత జ్ఞానం నాగూరు అనుకరించు ప్రవ్వ నేను కూడా మనుషులు సిద్ధపరుస్తాను ప్రవ్వ అని చెప్పినప్పుడు ఆయన తప్పక మీకు ఇస్తాడు ఎందుకంటే ఇట్లా ఎవరు ప్రేయర్ చేయరు కదా ఇట్లా ఖచ్చితంగా ఎవరు చేయరు ప్రేయర్ తొంభై తొమ్మిది క్రైస్తవుల ప్రార్థనలు ఏదైతే ఉంటే క్షేమైన ఆహారం కొరికే ఉంటాయి ఒక్క శాతమే ఆహారం కొరకు మనము ఆ గుంపు మనం ఎప్పుడు ఈ లోకం లేదా సంపాదించుకోవాలని మనం ప్రయాసపడము ఎవరు ఇస్తున్నాడు ఖచ్చితంగా ఇస్తాడు సంపాదన ఎందుకంటే తన బిడ్డలకి ఇవ్వకుంటే వేరే వాళ్ళు ఏ రీతిగా తన బిడ్డలకి ఇవ్వకుండా ఈ సృష్టి అంతా ఆయన మన కొరకు సృష్టించిన ఇప్పుడు మనకి ఇవ్వకుండా అనిల గురించి కూడా నేను ఎన్నిసార్లు చెప్తా ఉంటాను వాళ్ళు కష్టపడి సంపాదించుకుంటున్నారు మనం కష్టపడతలేం అంతే ఎందుకంటే మనము ఆ రీతిగా ఆలోచించలేదు ఆ రీతికి కష్టపడుతున్నాం మనము గాలికి ప్రయాసపడుతున్నాం అట్లా కాదు ఈలోకస్తులు చాలా స్మార్ట్గా ప్రయాసపడి అన్ని సంపాదించుకుంటారు ఇండ్లు ఆస్తులు ఉద్యోగాలు అన్ని సంపాదించుకుంటారు మనం అవన్నీ సంపాదించుకోం అట్లా ఎందుకంటే మనం వాళ్ళలాగా ఆలోచించం కానీ మీకు ఈ సమయోచిత జ్ఞానం ఉంటే నువ్వు దాన్ని గ్రహించగలవు తప్పక గ్రహించగలవు కాబట్టి ఈ సమయోచిత జ్ఞానము ఏంది అన్నప్పుడు నేను నిన్న దినం దాన్ని అర్థం చేసి ప్రయత్నిస్తున్నాను సమయం అనేది ముందుకు వెనకలిగిపోతుంది కదా మనకు అర్థమైంది భాష దేవుడు ముందుకు వెనకలిగి తీసుకెళ్తాను కాలాలన్నీ గతంలో ఉన్న వాటిని ముందుకు తీసుకొస్తున్నాడు అంటే ముందున్న గతంలోకి వెళ్ళాటాయి కదా భవిష్యత్తులో ఉన్నవి కూడా గతంలో ఉన్నట్టే కదా కాబట్టి ఫ్యూచర్ని పాస్ట్ కి తీసుకెళ్తుండ్రు పాస్ట్ ని ఫ్యూచర్ కి తీసుకెళ్తుండ్రు గతం ని ముందుకు తీసుకెళ్తున్నాడు ముందుకున్న గానీ గతంలోకి తీసుకెళ్తున్నాడు అది మన ప్రభు యొక్క గొప్పతనం అంత స్పెషల్ దేవుడు మన దేవుడు అటువంటి దేవుడు ఒక్క లేడీ ఎటువంటి వాడనే కానీ నిస్సహాయడే ఈ లోకంలో కానీ మన ప్రభు సమస్తం ఆయన ఆధీనంలో ఉంది ఆయన కంట్రోల్లో ఉంది అన్నట్టు ప్రతిదీ కాబట్టి అటువంటి అండర్స్టాండింగ్ ఉన్న ఇషాకారు గుంపు గురించి మనం ఇక్కడ ధ్యానిస్తున్నాం అయితే వీళ్ళ వీళ్ళకి ఎందుకు అనుగ్రహించిన దేవుడు అనేది మనం అర్థం చేసుకోవాలా ఇప్పుడు గొప్ప ఆచారబద్ధంగా జీవిస్తా ఉంటారు దూరదృష్టం ఏంటంటే సర్పండు తేళ్లు వాళ్ళకి ఏమీ మార్గం చూపించవు అది మోసమే నడిపిస్తూ ఉంటాయి కాబట్టి మిమ్మల్ని వారికి మార్గం చూపించే ఎవరు సగం సత్యం సగం అబద్ధంలో ఉంటే దేవుడు మాట్లాడాడు మనం మాట్లాడేవాడు అయితే సర్పంలో యాజకత్వ గుణగణం ఉన్నవాళ్ళు కానీ యాజకత్వంలో లేరు వాళ్ళు వాళ్ళు యాజకత్వంలో ఉన్నవాళ్ళు మనమేమో మెలికి యాజకత్వంలో ఉన్నవాళ్ళం ఏవి లేవి యాజకత్వంలో ఉన్నవాడు లోపల కూర్చొని బలి అర్పించుకుంటా బలి మాంసం దినుకుంటా వాడు ఆలీగానే కాలాన్ని వెళ్లిపోతూ ఉంటాడు ఎప్పుడు అతిపరిశుద్ధ స్థలంలో అడుగుపెట్టిండడు ఎక్కడ చూడం చరిత్రలో మోసి వేసిన గుడారం కాలం వదులుకొని ఆహరను కాలం ఆరంభైతే ఇరిమియా కాలం వరకు అతి పరిశుధ స్థలంలో ఒక్కడు అడుగు పెట్టినట్టు మనం చూడనే చూడం ప్రధాన యాజకుడు ఆ కరెండా పీఠం మీద బలి పశు రక్తాన్ని పోయి చి చి మనం అక్కడ చూసినట్టు ఎక్కడ అనిపించదు మనకి అది అతి పరిశుధ స్థలం మనుషులు భయపడతారు పోయటానికి శరీరంతో ఉన్నవాడు అక్కడ పోలేడు మరి మనకి అటువంటి జ్ఞానాన్ని ప్రభు అనుగ్రహించాడు మన హృదయాన్ని అతి పరిశుద్ధ స్థలం సంపరించాడు ప్రభు అక్కడ మనతో పాటు సంభాషించాలనుకుంటున్నాడు కాబట్టి మనం ఈ బిల్డింగ్లోకి మొదటి నుంచి ప్రాధాన్యత ఇవ్వలేదు కట్టి సిస్టమ్ అంటే బిల్డింగ్స్ కావు అనేది మనం నేర్చుకుందాం కాబట్టి మరి గొప్ప జనానికి ఎవరు చూపించాలి ఇవన్నీ విషాకారీల చూపించాల కాబట్టి ఇక్కడ ఒక విషయం ఏంటంటే ముప్పై రెండో వర్షం మొదటి దిన వృత్తాంతంలో పన్నెండో అధ్యాయ ముప్పై రెండవ వర్షం ఏం చేస్తున్నామంటే ఇషాకారులలో సమయోచిత జ్ఞానము కలిగి ఇస్రాయేళ్లు చేయదగినది దానిని ఎరిగి ఉన్న అధిపతులు అంటే ఇస్రాయలు ఏమి చేయాలనో వాళ్ళకి ఇషాకారు వీళ్ళు ఇప్పుడు మన సేవా విధానం అంటే మనం కూడా ఇషాకారిల గుంపులో ఉన్నాం ఇప్పుడు రీతిగా జేమ్స్టాంగ్ నంబర్స్ చూసుకోండి మీరు ఇషాకారిల్ అంటే ఎవరు నేను ఇప్పుడు చెప్పలేను అంత టైం లేదు నాకు ఆ బైబుల్ కూడా లేదు నా నంబర్స్ చూస్తే చెప్పేట అది లేదు రిసోర్సెస్ మీరే చూసుకోండి ఇషాకారు అంటే ఎవరు జేమ్ జేమ్స్ట్రాంగ్ నంబర్స్ లో ఇషాకారిలలో సమయోచిత జ్ఞానము కలిగి ఇస్రాయేల్ చేయడం తగినది ఏదో ధిపతులు రెండు వందల మంది అయితే వీరి గోత్రపు వారందరూ వీరి ఆజ్ఞకు బదులయ్యుండేవి అంటే గొప్ప జనము విషయాకారిలు ఏం చెప్తే అది చేసేటోళ్ళు అంత అది ప్రిన్సిపుల్ అన్నట్టు మనకి ఎప్పుడో బయలుపరిచిన దేవుడి వాక్యం మన సేవ అంటే గొప్ప జనము మనం వాక్యం చెప్తే విని బయటకు వస్తారు ఒక్కొక్కడు ఒక్కొక్కడు వస్తాడు గుంపులు గుంపులు రారు ఎందుకంటే ఆ మనం ఎక్కడన్నా అరణ్యంలోని వాళ్ళం సడన్లీ వస్తే నేను ఎవరు గుర్తుపడతాడు నీ బ్యాక్గ్రౌండ్ ఏంది బ్రదర్ నీ బ్యాక్గ్రౌండ్ ఏంది సిస్టర్ నువ్వేం చేస్తున్నావు సిస్టర్ అడిగటం లేని స్పెషల్గా రికగ్నిషన్ అట్టు నీకు లేదు కదా గుర్తింపు అటువంటి గుర్తింపు లేని దశలో నిన్ను ఎవరు ఆహ్వానిస్తారు ఒకవేళ ఆహ్వానించినా ఫస్ట్ లాస్టే అది ఆ ఫస్ట్ లాస్ట్ ఆపర్చునిటీనే మనం కేర్ఫుల్ గా వాడుకోవాలి చాలా జాగ్రత్తగా వాడుకోవాలి చాలా స్మార్ట్ గా వాడుకోవాల చెప్పేసేలా ఏం జరగబోతుంది ఫ్యూచర్ ఏమి నీకు చూపిస్తాడు అది ఆ ఆత్మ నీకు వచ్చేసింది ఆల్రెడీ మీరు కూడా చూడగలరు భవిష్యత్తులో ఏం జరగబోతుందో కాబట్టి వివేచించండి ప్రార్థించండి ఏం జరగబోతుందో ప్రభు మాట్లాడతారు మీకని కొంచెం ప్రయాసం తప్పదు ప్రార్థన ఉపవాసాలు తప్పదు మీరు మాట్లాడుతున్నారు అటువంటి ఉపవాస ప్రార్థనలు మనం దానిపైం ఈ లోకం మీద సంపాదించాలనికే చెయ్యం మనం రాత్ర నెల్ల కనిపెట్టాలా ఏం రాబోతుంది ఏం జరగబోతుంది మన తర్వాత మనకి ఎందుకంటే దుష్టుడు ఎన్నడూ ఎన్నడూ వాడని విధానంగా వాని ఆయుధాలు వాడుతుంది ఈ సంవత్సరం నుంచి మళ్ళీ ఆ ఆయుధాలకి వ్యతిరేకంగా నువ్వు లేని పవర్ నీకు ఇస్తే ఈ సంవత్సరం నుంచి ఈ సంవత్సరం అంటే కాలం మనము సంవత్సరం మనము ఈ సీజన్ అన్నట్టు ఈ సీజన్ లో అటువంటి గిఫ్ట్స్ మనకి ఇస్తున్నాడు దేవుడు కాబట్టి దాన్ని నువ్వు వాడుకోవాలా వృధా చేసుకోకుండా సమయాన్ని వెళ్ళిపోతా ఉండాల ముందుకు వెళ్ళిపోతా ఉండాల ఆగకుండా ఎక్కడ కాబట్టి ఎప్పుడు అవకాశం దొరికితే అప్పుడు మనము ప్రార్థనల ఈ వాక్యాలన్నీ రాసుకోవాలా ఇంకోటి ఏంటంటే ఈ స్పిరిట్ ఈ యొక్క ఆత్మీయ విధానం ఎట్లా ఉంటుంది ఇప్పుడు మీరు వింటున్న వాక్యాలని మీరు ఆ తిరిగి విని వాటిని అభివృద్ధి చేసుకుంటే మీ మైండ్ అట్లా తయారైతుంది మీరు చెప్పినప్పుడు కూడా అదే రీతిగా ఉంటుంది వాక్యం కొంతకాలం తర్వాత మిమ్మల్ని ఇంకా సంపూర్ణంగా పరిపక్వంగా చేస్తా దేవుడు అటువంటి విధానంలో లేకపోతే ఏమవుతుందంటే సరే ఎవరైనా వాక్యం చెప్పాలనుకో అరే బ్రదర్ ఇప్పుడు ఇక్కడెక్కడో వాక్యం చెప్పాలి ఏదో సిద్ధపడతావు ఏదో పోతుంటావు అన్నట్టు తప్పలేదు అందులో కూడా నేననేది ఏంటంటే ఇషాకారిల లాగా మారుతుంది చెప్పలేవు మన కూడా ఎంతమంది అరీతే ఉన్నారు ఈ రోజుకి కూడా సమయోచిత జ్ఞానం కలిగిన వాళ్ళు ఒక్కరు చూపి అంటే ఎంతమంది ఉన్నారు మన గుంపులో ఆల్మోస్ట్ టూ థౌజండ్ ఎయిట్ నుంచి ఉందం మనం టూ అంటే దగ్గర దగ్గర డెవలప్ ట్వెల్వ్ ఇయర్స్ ఇంత లాంగ్ అసోసియేషన్ కదా లాంగ్ అసోసియేషన్ లో ఇన్ని సంవత్సరాల అసోసియేషన్ లో సమయోచిత జ్ఞానం ఎందుకు పొందుకోలేకపోయినా మనం అది చాలా ముఖ్యమైనది కదా అన్నిటికంటే బైబుల్లో గిఫ్ట్లలో ప్రవచన అన్నిటికంటే శ్రేష్టమైంది కదా మరి విశేషంగా దాన్ని కోరుకోమన్నాడు పావులు కొరజలు అష్టపాత్రికలు కాబట్టి మనం దాని కొరకు ఆశ చూపించి పరిగెత్తాల లేకపోతే గొప్ప జనాన్ని నువ్వు నీ దగ్గర ఏముంది అని చెప్పడానికి నేను నీ వాక్యం ఎందుకు వాళ్ళు వినారా చెప్పు నీ దగ్గర ఏం స్పెషల్ అని చెప్తా మనుషులు అదే చూస్తారు కదా నీ బలహీనత నీ కర్మలు నువ్వు పోవని చెప్పడానికి వీల్లేదు కదా నీ పాపంలో నువ్వే పోతావు ఎవడు లెక్క వాడు చెప్పుకోవాలా అని విడిచిపెట్టేది కాదు కదా సేవ అది మతపరమైన లేవి జీవితంలో ఉంటది లేవి జీవితంలో మనుషుల్ని శిక్ష పించడం ఉంటది నీ కర్మ నీకే మీ మీదకి శిక్ష మీద మీ శిక్ష మీరే భరించండి అనేది లేవి గోత్రంలో ఉండే బుద్ధి మనం మన బుద్ధి అక్కడ కదా ఎవరి మీదకి శిక్ష రావద్దు ప్రతి ఒక్కరు దేవుని యొక్క ఆత్మ ఆయన సన్నిధి వచ్చిన ఈ ఆత్మలన్నీ ఆయన నశించుకోవడానికి వీల్లేదు అటువంటి దృక్పథంతో మనం వీటిని ప్రకటిస్తున్నాం కదా కాబట్టి మనం ఇక మీదట ఇటువంటి సమయోచిత జ్ఞానం కొరకు ప్రార్థన చేద్దాం ఆయన చూపించే దేవుడు మాట్లాడే దేవుడు ఖచ్చితంగా మీ ద్వారా అనేకులు భద్రపరచబడతారు ఈ కాలంలో ఇప్పుడు ఇది సీలింగ్ అంటాం కదా సీలింగ్ టైం సీలింగ్ ఎండింగ్ అయ్యే టైంలో మనం ఉన్నాం ఇప్పుడు ఈ సీల్డ్ ఎండింగ్ టైంలో చిన్న గుంపుని భద్రపరుస్తున్నాడు దేవుడు ఏలియ కాలంలో ఎట్లా భద్రపరుచిండో అట్లా ఇప్పుడు మన కాలంలో భద్రపరుస్తున్నాడు దేవుడు ఈ వైరస్ కి వ్యాక్సిన్స్ కి చాలా మంది వెళ్ళిపోతారు ఒక చిన్న గుంపుని మటుకు దేవుడు కాపాడుతాడు వారి ద్వారా విశేషమైన ఆ సేవ కొనసాగుతూ ఉంటుంది ఇంక ఫైనల్ సేవ ఇది ఈ సమాప్తిలో ఫైనల్ సేవ ఇటువంటి సేవ ఇంతకు ముందు లేదు ఇక మీద ఉండదు అటువంటి సేవ జీవితంలో మన ప్రభు మనందరినీ నడిపించాలా అటువంటి గొప్ప తండ్రి గొప్ప దేవుడు మనకు కలిగి ఉన్నాడు తండ్రి కుమారులు ఇద్దరు మన హృదయంలో నివసిస్తాను ఎందుకంటే మన ప్రభే నన్ను ఆహ్వానించేవాడు ఆహ్వానించేవాడు ఎవరు మమ్మల్ని ఆహ్వానిస్తారో నేను నా తండ్రిని వాడింటికి వచ్చి బస చేస్తామంటాడు కాబట్టి మన హృదయంలో ఇద్దరు ఉంటారు తండ్రి కుమారులు ఉంటారు పరసుదాత్మ ముగ్గురు ఉంటారు స్త్రీక దేవుడు కదా ఆయన కాబట్టి ముగ్గురు సంపూర్ణంగా ఎమిడి ఉంటారు అన్నట్టు మన హృదయంలో ఊహించుకోండి ఇంకా నువ్వు ఎంత పవర్ నీ దగ్గర ఎంత పవర్ ఉందో సృష్టి తర్వాత నీ హృదయంలో ఉన్నప్పుడు ఎంత పవర్ ఉంటుంది మేము కూడా కదా కాబట్టి అటువంటి పవర్ మనం ఇప్పుడు పోవాలా కాంప్రమైజ్ రాకుండా ఏమవుతుంది అంటే ఈ టెక్నాలజీ గ్రాడ్యుయేట్స్ కంప్యూటర్స్ మొబైల్ ఫోన్స్ ఇవన్నీ మిమ్మల్ని ప్రభు నుంచి దూరం చేస్తూ ఉంటాయి అవి పక్కకు పెట్టాలి కొంచెంసేపు వాటిని జోలికి పోకుండా మనం ప్రార్థన కూర్చోాలా బైబుల్ చదువుకోవాలా ధ్యానం చేయాలా వర్షం చేసుకోవాలా మాట్లాడాలి ప్రవ్వా ప్రభావ ఇక సమయోచితమైన జ్ఞానం నాకు గురించి ప్రవ్వ నేను చూడాల ప్రభావ రాబోదినాలని ఎట్లు భయంకరంగా మోసే చూసినప్పుడు ఆశ్చర్యం ఏంటంటే మోసే సమయము ఆయన ఎట్లా అప్పుడు అన్నే కదా రాసింది ఐదు ఖండములు ఆది నిర్గామా కాండము దీపోపదేశండము కంక్యాఖండము లేవి కాండము ఈ ఐదు ఖాండములు ఆయననే రాసిండు కదా కానీ ఆయన పుట్టినప్పుడు ఆయన పుట్టక ఎన్నో వందల సంవత్సరాల జరిగిన వాటిని రాయడం ఏంటి సలు పదులు ఐగుప్తలో పద్నాలుగు పద్ సంవత్సరాలు ఉన్నారు కానీ అబ్రామ్ తర్వాత నాలుగు వందల సంవత్సరాలకి చరిత్రలో నాలుగు వందల సంవత్సరాలకి ముందు ఏం జరిగిందో ఎట్లా రాయగలిగింది మోషే? చెప్పండి అంటే ఆయన మోషే చరిత్ర లోనికి బ్యాక్ కూడా వెళ్ళిపోయిండు గతంలో ఏం జరిగిందో కూడా చూడగలిగిండు ఆదికాండంలో ఆద కూడా చూడగలిగిండి ఆయన మోసే చూసి వాటిని దీర్ఘంగా రాసిండి దేవుడు వాళ్ళతో సంభాషించడము సైతాను హవ్వతో సంభాషించడం అవన్నీ దీర్ఘంగా చూసిండ చూసిండు కాబట్టి రాయగలిగిండు సో నేను చెప్పేది ఏంటంటే అది వాళ్ళకి సంభవించింది నాకు సంభవించింది కాదని చెప్పడానికి వీల్లేదు సో మనము ప్రాణాగ్రంధం ధ్యానించినప్పుడు చరిత్రలో ఏం జరిగిందో చూస్తున్నాం మనం రెండు సంవత్సరాల క్రితం టూ ఇయర్స్ అగో ఏం జరిగిందో చూడగలుగుతున్నాము మనం సో అతను చూడగలిగిండు సరే మనం జేమ్స్ సాంగ్స్ ఇలాంటి టూల్స్ వాడి నేర్చుకుంటున్నాము వాళ్ళకి ఆ రోజుల్లో టూల్స్ లేవు కాళ్ళు కేవలం ప్రార్థనా పూర్వకంగా దర్శనాలు చూస్తే నేర్చుకున్నారు దేవుడు చూపించండి దర్శకారం దేవుడు చూపించి రాందుకంటే ఒక తరం వాళ్ళకి తెలవని కాదు కాబట్టి మోషే కొండి వందల సంవత్సరాలకి తను ఏం జరిగిందో చూడగలిగాడు దాని తర్వాత ఏం జరగబోతుందో చూడగలిగాడు నా వంటి ప్రవక్త మీలో దేవుడు లేపబోతుండో అని చెప్పిడు మన ప్రభు గురించి మాట్లాడిందంటే మోసేకి మన ప్రభుకి మూడు వేల దగ్గర దగ్గర వెయ్యి సంవత్సరాల దేగ వెయ్యి సంవత్సరాల ముందే చూడగలిగాడు ఏం జరగబోతుందో మోసే మళ్ళీ అటువంటి సమయోచిత జ్ఞానము ప్రభు మనకు అందరూ కలిగించాలని మనం ఆశత ప్రార్థిద్దాం ఒకసారి కాదు తరచుగా ప్రార్థన చేసాం దాని గురించి ఈ రోజు స్టార్ట్ చేస్తే అది వచ్చేంత వరకు ప్రార్థన చేస్తూనే ఉంటాం అటువంటి జ్ఞానం ప్రభు మనకు కలిగించాలని ప్రార్థిస్తాం పరిశుద్ధల వారు తండ్రి వదనాలను మా హృదయంలో మీరు నివసిస్తుంది మీకు ఎంతో మీరు పరిశుద్ధులు కాబట్టినైనా మేము కూడా పరిశుద్ధంగా తండ్రి అతి పరిశుద్ధంలో మేము ఉండాలా అవునైనా పాపంని అసహించుకోవాలి లోకపు ఆశలన్నీ తన మళ్ళీ అసహించుకోవాలా ప్రభావ అవునైనా ఈ లోకంలో మాకు ఏం అవసరమో మీరు దిన దినం ఇస్తే ఉండాల దాన్ని బట్టి మీకు ఎంతో వదనాలు మీకు ఎంతో కొత్తగా నడిపించుకుంటున్నారు అవును ప్రభావ మీరు జ్ఞానం ఇచ్చినారు సమయోత్క జ్ఞానం అది చెప్పినప్పుడు ఈ రెండు వందల మందినైనా వాళ్ళు చెప్పినారో విశ్వలు అందరూ అది విన్నారు ప్రభా అట్లా గొప్ప జనం వినాలంటే జ్ఞానం అవసరం తండ్రి లేకపోతే నేను చేయలేం లక్ష నలభై నాలుగు వేల మందిలో ఉన్నా గానీ ప్రభా జ్ఞానం లేకపోతే మా స్వరము మా మాటలు మా వాక్యాలు ఎవరు విన్నారు ప్రభావటువంటి జ్ఞానం అనుగ్రహించదండి మీ మహిమార్ధంగా మేము అది వాడులాగించండి మా వ్యక్తిగత గుర్తింపు కొడుకు ప్రయాసపడకుండా ప్రభా మిమ్మల్ని హెచ్చింపజేయాలా మిమ్మల్ని ఉన్నత స్థితిలో లేవనెత్తాలా ప్రభా మీ నామాన్ని అందరూ దానికి ఆకర్షింపబడాలా ప్రభావ అటువంటి అనిపించండి వైరస్ తని కొత్త రకం వైరస్ విజృంభించింది ప్రభా ఒక ఇంకా డేంజరస్ అంటున్నారు నేను అండ్ మీరు మాకు ఎప్పుడో చెప్తున్నారు మీ యొక్క ఉగ్రత ఇది మీరు పంపించిన ఉగ్రత మీ ఆగ్ఞా ద్వారా బయలుదైన ఉగ్రత భూమి మీద సకల మీద పడుతుంది ప్రభా ఈ ఉగ్రత అండ్ అది తీర్పు చేస్తుంది ప్రభా కానీ ఏ శ్రీకృష్ణ ఏ తీర్పు లేదన్నది వాక్యం ప్రభా మీ రక్తం సైతం ముద్రించబడ్డ వాళ్ళని సీల్ చేయబడ్డ వాళ్ళని ఏ హాని ఏ తీర్పు ఏ ఏ శిక్ష తలపడ్డదన్నాడు ప్రభా దాన్ని బట్టి మీకు ఎంతో వదనాలు అయినా సమస్త ఘనతా పర ప్రభావాలు మీకు అర్పించుకుంటున్నాం సిస్టర్స్ ఆశ్రయించి వారి కుటుంబాలను ఆశ్రయించి కుటుంబాలను జాగ్రత్తగా కాపాడండి వ్యాక్సిన్ భయం నుంచి భయపడకుండా మేము ధైర్యంగా ముందుకోవాలి దేనికి భయపడద్ది సమీకత వాడు ఎన్ని విధులు మీకు పన్నాగలబడిన శత్రు బలవంతత మీరు అధికారం ఇచ్చిన మేము భయపడకుండా ధైర్యంగా ముందు పోయద్దుగా తయారు చేయండి ఈ దినమంతా మీ యొక్క సాయం ప్రార్థిస్తున్నాం ఒక్కొక్కరితో పరిశుద్ధి ఆకృతి ఉంది ఏసుక్రీస్తు అమ్మం పెట్టి వాకింగ్ చేయటర్ మాతో మాట్లాడిస్తాను వందలు ప్రభా మీరు మాట్లాడినందుకు హర్షదురాలు ప్రతి మీరు ఆత్మకార్యం జరిగించండి ప్రతి ఒన్ని ఆత్మ చేతులు నింపండి ప్రభావండి ప్రభా పర్షదురాలుగా తయారు చేయండి ప్రభా మీ ప్రభావం అనేక సిద్ధపరచాల ప్రభావం సిద్ధపడి ఉండాల ప్రభా ముఖ్యంగా ప్రభుత్వ వచ్చిన వరన్నీ మీరు దయచేయండి ప్రభా అడిగిపోయిన ప్రభావం ఇస్తున్నామన్నా అడిగిపోంది పుట్టిన సింహాసన ప్రభుత్వం ప్రభావం ఇచ్చినందుకు మీకు అందిన ప్రభావం లేదు వాళ్ళందరినీ ప్రభావంలో జ్ఞాపకం దయచేయండి ప్రభావం ప్రభుత్వం ప్రభావం ఎంతో వీలది వందరిశ్రమం తిరిగి లేవన్నీ ప్రభావి సాధంగా నిలబెట్టుకుని దేవా ఇంకా రక్షణ మార్గంలో నడిపించండి అందులో బలంగా వాడుకునే ప్రభావం పనికిరంగు ఎంతో వీళ్ళది వందన ప్రభావం ఈ వైరస్ నుంచి ప్రభుత్వ ప్రజలను మీరు కాపాడిన ఇంకా మీరు కాపాడే ప్రభావం వాళ్ళ ముఖరించి ప్రార్థన చేయాలా ప్రస్తుత ప్రభావం పాపం నుంచి విడుదల పొందాలా ప్రసిద్ధంగా తయారు వీళ్ళైతే కలిపి రక్షణ వర్గం కదా నడిపించండి చదువు నెక్క మాకు ఫోన్ మీకు ఎంతో చదువు నేను అవంకే మెంబరంగా జరిగేలా సహాయం గడిపిస్తే చదువు మీరు మైపో తీసుకునే నా విందులో నాకే అండి గొప్ప దేవ పరిశుద్ధ సంప్రద మోహన్ దేవ మహిమ సరే తండ్రి కృపల్ స్తోత్రమైన గొప్ప దేవ ఈ గడిచిన కాలం అంత ప్రభావ సురక్షితంగా కాపానైనా తండ్రి మీ కృపల్లో మమ్మల్ని భద్రపరుచుకొని మమ్మల్ని సజీల పని పెట్టుకున్నారైనా మమ్మల్ని ఎంతగానో ప్రేమించినయన మీరు ఎంతగానో మమ్మల్ని ఆశ్రదించినయన ఓ దేవానికి వందలుసరించినైనా ఇంతకాలం వరకు ప్రభావిరు నడిపించిన ప్రభావ ఇక ముందు కూడా నడిపించే దేవుడైనసయానికి వందలు ప్రభా నా దేవ నా ప్రభ మా శక్తికి మించిన ప్రయాణం ఉందని మరోసారి మీరు జ్ఞాపకం చేస్తున్నారు ప్రభా రీతిగా ప్రభా మీకు సముచితమైన జ్ఞానాన్ని మేము పొందుకోవాలా ప్రభా ఆయన ఇసు రాబోయే దినాలు ఏం జరగబోతుందో ప్రభా ఇషాకారు గోత్రానికి మీరు ఆ గిఫ్ట్ మీరు అనుగరించినారు రెండు మందికి ప్రభా మీరు అనుగరించినారు ప్రభా ఆయన వాళ్ళు ఏం చెప్తే అది జరిగింది ప్రభా మీరు బయలుపరిచిన రీతిగా ప్రభావ కాబట్టి ప్రభా యుగ సమాప్తి చివరి అంచెల్లో మేము ప్రవా ఆక విషాకార గోత్రుకులు ప్రభా ఏ రీతిగా సమాచితమైన జ్ఞానాన్ని పొందుకున్నారు అట్లా కూడా మాకు ఎందుకంటే మీరు అడిగితే ఇచ్చే దేవుడు ఇస్తు నీకు వర్ణాలి సయ నూతనమైన అభిషేకాన్ని మేము పొందుకోవాలా ఆయన భాషలకు అర్థం చెప్పే వరం కూడా మేము పొందుకోవాల ప్రభావ ఆయన ఇస్తు అది ఇచ్చేంత వరకు ప్రభావ పొందుకునేంత మేము పట్టుదల కలి ప్రార్థనలో మేము మీరే మాకు సాయపడమని ప్రార్థిష్టమైన గొప్ప దేవ ప్రార్థనలు పట్టుదల కలి మేము జీవించాలా అంటే జీవితాన్ని మాకు అనుగ్రహించమని ప్రధిష్టమైన నా దేవ మీ సందులో మేము గడపాల ప్రభావ దేవారని మీకు కనిపెట్టుకోవాలి ప్రభావ ఆయన ఇసు ప్రభావం సమయంలో ఎక్కువ ప్రార్థనలు మేము గడపలేకపోతున్నాం దేవామని క్షమించుకున్న ప్రాధిష్టమైన ఎక్కువ సమయం ఇంకా ప్రార్థన ఎక్కువ సమయం మేము గడపాల ప్రభావ ఆయన ఇసు ప్రభా తి ప్రతి ఒక్క విషయం మాకు బయలుపరిచే దేవుడైన వేసాయానికి వన్నాను పాత నిబంధన కాల ప్రవక్తలు ప్రభావ వెయ్యి ముందు ఏం జరగబోతుందో ప్రభావ మీరు మోస్ట్గా బయలుపరిచిన దేవుడు వేసాయానికి ఈ రోజు ప్రభావి చివరి దినాల్లో ఏం జరగబోతుంది మేము ఏ రీతిగా ప్రభావ గొప్ప జన సంబంధ సిద్ధపరచాల మీ బిడ్డను ఏ రీతిగా ప్రభుత్వం నడిపించాలో ఓ ప్రభావ సముచితమైన జ్ఞానాన్ని ఓ ప్రభావ మాకు అనుగ్రహించడం ఆదిష్టమైన నా తేవ రిసయ్యా నీకు నా తల్లినికి స్తోత్రమైన మీరు ఇచ్చే దేవుడైనా రిసయ్యా నీకు వనాలి ప్రభావ అడుగుపత్తి వాడు పొందుకున్న ప్రభా అయినా మీరే మాకు సాయకులు నడిపించడానికి ఆదిష్టమైన గొప్ప దేవానికి స్తోత్రమైన భయంకరమైన పరిస్థితులు ఉంటుంది ప్రభావ వైరస్ ప్రభావ భయంకరంగా విజృంభిస్తుంది ప్రభా వైరస్ బాధితులందరూ మీరు స్వస్పరచువంత ఆదిష్టమేనా ప్రతి ఒక్క బిడ తల్లి మీతో ఆకర్షిపబడలాగన ఆయన వాళ్ళ పాపం మీరు ఆదిష్టమైన ప్రతి ఒక్కరి మీ దగ్గర క్షమాపణ పొందుకోవాల వాళ్ళ ప్రతి బిడ మీరు ఆకర్షించుకున్న నా దేవ్రభ మీరు ఆకర్షించకపోతే వాళ్ళంతా నశించిపోతారు నాయన గొప్ప దేవ ప్రతి బిడ మీ కృపలో మీరు భద్రపరచుకోవడానికి ఆదిష్టమైన నా ఇష్ట ప్రభావ నా దేవ చివరి జనాలు ప్రవాణ తల్లి ఇస్తు ప్రవాణ తల్లి ఎంతో మంది అబద్ధ బోధుల పడి ప్రభా మతపరమైన జీవితంలో పడి ప్రభా కొను పోతున్నారు ప్రభావ ఆచారబద్ధమైన జీవితంలో జీవిస్తున్నారు ప్రభా కనికరించమంతా ఆదిష్టం కృప జీపించండి గొప్ప జనమంత ప్రభా సర్వసా ఆ ఆ గొప్ప జన సమానికి ఇవ్వండి ప్రభావ పట్టి స్థానానికి ఇవ్వండి ప్రభా నా దేవ ఇసుకప్రభ మొదటి ఆ క్రియను మొదటి క్రియించాలా మారుమనిసుకొని మొదటి క్రియ చేయాలా ఓ ప్రభా మొదటి ఉపదేశాన్ని స్థిరపరచుకోవాలి జీవితాల్లో ప్రభా నా తండ్రి ఇసుక ప్రభులకి జ్ఞాపకం చేయమంటే ఆదిస్త పట్ల మీకు కనికరించి జీపించని వాళ్ళ ఆత్మీయతలు నిప్పని ఆయన యేసు ప్రభా మీ కొరకు జీవించే బిడ్డలుగా తయారు చేయండి ప్రభావ మోసపు చాపను తప్పించి నైనా మీకు నూతన పరిశుద్ధాత్మ అభిషిషేకం దయచేయండి మీ పరలోక జ్ఞానం అను గురించి మీ కొరకు సమర్పించుకొని జీవించే బిడ్డలుగా తయారు చేయండి ప్రభావ నా తండ్రి నా దేవానికి వన్నాలి సయ మీరెంతో ప్రేమగల దేవుడైన ప్రతి బిడ్డలు మీరు ఎంతగానో ప్రేమించినారు ప్రభావ ఈ లోకానికి ప్రభావ ఆయన అందుకే మీ ప్రాణం పెట్టిన ప్రభావ ప్రతి ఒక్కరు ప్రభా ఆ రక్షణ ప్రాణాలకు పొందుకోవాలా ప్రభా ప్రతి ఒక్క బిడ్డ తాను మీతో ఆకర్షిపడాల యేసుక్రీస్తున్నాము ప్రభావ మహిమపచ్చభా అలాంటి గొప్ప కార్యాలే జరిగించాను ప్రభావ ఈ చివరి దినాలు మేము ఏ రీతిగా ముందుకు పోవాలి ప్రభావ మీరే మాకు జ్ఞానము గురించి నడిపించండి ప్రభావా దేవ ఇస్తు ప్రభ ప్రతి గిఫ్ట్ మేము పొందుకోవాలి మాకు ఇస్తానన్నారు ప్రభావ నీకు వన్ ప్రార్థనలో ప్రభు పాత ప్రార్థనలు మేము గడపాల వాటి కోసం మేము ప్రయాసపడాలా శారీరకమైన కోసం ప్రయాసపడితే వ్యర్థం ఇస్తూ ప్రభావ అక్షయమైన కష్టపడాల ప్రభావ నా ఇస్తు ప్రభ నాకు అనుగ్రహిస్తాను నిత్య జ కలిగి చేయు మాకు అక్షయమైన ఆహారం కోసం మేము ప్రయత్సపడాల ప్రభావ మేము పొందుకోవాలా ప్రభావ అనేకులు ఇవ్వాల ప్రవ్వ ఆయన అనేకులు వాటి ప్రకటించాలి త్రవ్వా మీ తట్టు మేము నడిపించుకోవాల ప్రభావ ఏ రీతిగా మేము వాళ్ళు మీ తట్టు నడిపించాలో మాకు జ్ఞానం అనుగ్రహించమని ప్రార్థిస్తాం సహాయపడండి నా దేవనా ప్రభావ గ్రూప్ల ప్రతి బ్రదర్శిస్తారు మీరు అందరు ఆశీర్వదించండి దీవించండి నూతనంగా అభిషేకించి ఓ ప్రభావ ప్రతి ఒక్క బిడ్డ ప్రభావ ప్రవహించిన వరంగండి వివేచిన వారందైనా అర్థం చెప్పే వారందండి సముచితమైన మీ జ్ఞానాన్ని అనుగ్రించమని ప్రార్థిస్తామైనా ప్రతి గిఫ్ట్స్ పొందుకోవాలా ప్రభావ ఆయన ఇస్తే ప్రభావ అట్లా మీరు అంచల చేయగా ప్రభావ మమ్మల్ని మీ ఆత్మలు ఇంకా ఆత్మ ప్రపంచం ఎదిగింపజని ప్రార్థిస్తామైనా స్పిరిచువల్ వరల్డ్ మేము అడుగు పెట్టాల ప్రభావి సంపూర్ణంగా మేము సాగిపోతనే ఉండాలి ప్రభావ మీరే మాకు సహాయపడండి ఓ ప్రభావం దుష్టుడు ప్రభు భయంకరంగా కూడా పనిచేస్తుంది ప్రవా ఆయన ఇసు ప్రభావం ఎంతో భయంకర వాళ్ళు ఓ ప్రవణతాన్ని కుటుంబాలను ఉపయోగపడుతున్నట్టు ప్రభున ఇసు ప్రవణతాన్ని గర్ధించమని ప్రధిష్టం లేన ప్రతి కుటుంబాన్ని మీ ప్రొటెక్షన్ అనుగ్రహించండి వాళ్ళ జీవితంలో ప్రభావ మిమ్మల్ని శుతించలాగా సహాయపడమని ప్రాధిష్టం లే ప్రార్థన జీతం కలిగి ప్రతి కుటుంబం ప్రార్థన కలిగి ఉండాలి ప్రభావ మా కుటుంబాలు కూడా మేము కాపాడుకోవాలి ప్రవ ఆయన ఇసు ప్రవణతాన్ని నీకు అన్నాలి ప్రభావ మీరే మాకు జ్ఞానం నడిపించండి ఆటంకాలను కొట్టువేయండి ప్రవ్వ నా దీవ నా ప్రవ్వ రాన బిడ్డ ప్రవర్తించి మేము ప్రార్థిస్తుంది ప్రతి బిడ్డ మీరు ఆశ్రవించండి దీవించండి మూర్తంగా అభిషేకించి మీ కొరకు గొప్ప సాక్షులు పెట్టుకుంటే ఆదిష్టమైన ఇక్కడ ప్రతి ఒక్కరి మీరు ఆశ్రదించి ఆర్థికంగా ప్రతి కష్టం నష్టం గురించి మీ కొరకు జీవించే బిడ్డలుగా తయారు చేయండి ప్రభావ ప్రతి అవసరం మీ మహమూర్లో తీర్చమంటే ఆదిష్టమైన మీరు అక్కడ పరి అంతరం మీ రక్షణ ప్రణాళికలు చివరి మీ కొరకు నిలబడాలి అన్ని చంద్రుడి మీద నడిపించాలా అలాంటి సేవా జీవితంలో నడిపించుకోవడానికి ఆదిష్టమైన నా దేవన ప్రభావం పోతే విస్తారం ఉండే ప్రభావ పని వారు కొద్దిగన్నారైనా ఎస్ఐ గొప్ప గొప్ప సేవకుల ప్రభు మా దేశం కలిసి లేవనెత్తని కాంగ్రిగేషన్ నుంచి ప్రతి సంఘాల నుంచి మీకు సేవకులు మీరు ఆయన ఇస్తే ప్రభావ తన అనేకలు ఎంతో మంది ప్రవేశ పడిపోయిన సేవకులు ఉన్నారు ప్రభావ బిడ్డల గుడి తిరిగి మీరు ప్రతి బిడ్డ మీరు అభిషేకించారు ఆయన వాళ్ళ జీవితాలు మీరు తిరిగి మీకు సమర్పించుకొని జీవించే బిడ్డలుగా తయారు చేసి మీరు క్షణించే దేవుడిని ప్రతి బిడ్డ మీరు దర్శించండి మీరు మాట్లాడను ప్రభు మీరు బలపరచమంటూ ఆదిష్టమైన యవనస్థులు కూడా మీరు రక్షించుకుని ప్రభావా బానిసత్వంలో ప్రభావ ఈ పడి కొట్టుకున్నారు ప్రభాయన ఈశ్వరరావు బంధకాల నుంచి వాళ్ళకి విడుదల రైచమంట ఆదిష్టమైన ప్రతి క్షీకర శక్తులందర పుష్పశక్తులు ప్రతి డిమెంట్ స్నేహితున్న తగ్గిస్తున్నా ప్రతి యవనస్థులు విడిచిపెట్టుకోమని ఆస్తున్నా ఈశ్వరిస్తున్నాను ప్రభావాలు కలుగు చేయమంట ఆదిష్టమైన కాకని వాళ్ళు కూడా అభిషేకించిన వాడుకోండి వాళ్ళు నేను మైమపరి మహిమ తయారు చేయడానికి యాక్సిడెంట్ తో ప్రభావా ఎంతో మంది సూసైడ్ తో ప్రభా ఓ ప్రభావ ఈ లోకమైన మత్తులో పడి ప్రవాణా వాళ్ళు జీవిస్తున్నారా ప్రభావ కనికరించబడి రక్షించుకోమని ప్రాధిష్టమైన మీకు సాస్సులు నిలబెట్టుకోమని ప్రాదిష్టం తల్లిదండ్రులు కూడా ప్రవాణ తండ్రి ఓ ప్రభావం పట్ల విద్య కలిగి వాళ్ళు ఉండాలి ప్రభావ మీరే సహాయపడమని ప్రార్థిస్తాం చిన్న పిల్లలని ప్రభావ వాళ్ళు ఎట్లా పెంచాల తల్లిదండ్రులు కూడా జ్ఞానం ప్రాధ్యమైన ప్రభావాల జ్ఞానాన్ని ప్రతి కుటుంబానికి అందరికి అనుగురించమని భావిస్తామే నీకు వందా నిస్తే స్థుతులు సోతలు అర్పించుకున్నాం ప్రభ మీరు ఆకలి దినాల్లో ఉంటున్నాం మేము మీకు జాగ్రత్తగా జీవించాలా పరిశుద్ధంగా జీవించాలా ప్రభావ మీ ఉగ్రత మా పెట్టిన ప్రభావ ప్రతి క్షణం మేము జాగ్రత్తగా జీవించాలా ఒక ఎలాంటి అపవిత్రత ఉండదు ప్రభావ నిర్మలమైన మీకు ఉదుకంతో మేము స్నానం చేయబడిన మీ వాక్యం సంపూర్ణంగా మేము నానబడాలా యువరాత్రుల వాక్యంలో ధ్యానించాలా బలపరాల ప్రభా అనేకుని ప్రభా అని మేము బలపరచాల ప్రభా మీ వాక్యంలో అలాంటి ఆత్మీయ జీవితంలో సేవా జీవితంలో తిమ్మలందరూ నడిపించి మీ నామం మైమి తీర్చుకున్న తర్వాత వాక్యం వింటున్న ప్రతి కుటుంబాన్ని ప్రతి బ్రదర్ శిస్థులని ఈ వాక్యలో ప్రపంచంలో ఎంతో మంది తిరిగిన వాళ్ళందరినీ ఆశీర్వించండి ప్రతి హృదయం తాకాని తర్వాత మీకు సంపూర్ణత సార్లతో పరిశుద్ధం నడిపించండి ఈ వాక్యం వాళ్ళకి అర్థం చేసుకుని తర్వాత జీవించే బిడ్డలుగా తయారుజమంతా ఆగిస్తమైన ఆటంకాలను కొట్టిన ప్రాధిష్టమైన ఈ దినవంతా మీ సాయంత్రం నడిపించండి పరిశుద్ధ ప్రేమల దేవా దేవాని వంధనలు ప్రభా దేవాట్లా ప్రభా నీకు వందలైనా దేవా ప్రభా మా గురు ప్రభ ఆ యొక్క జ్ఞానమనుగ్రహించడం ప్రభా సముచితమైన జ్ఞానమ్మకి ఇవ్వండి ప్రభా దేవాచు ప్రభా నీలో మేము ఇంకా ఎదగాల ప్రభా ఇంకా ముందుకు నడుచుకోవాల ప్రభా దేవాచు ప్రభా దిన దిన ప్రభా మేము పరిశుద్ధ తయారు కావాల ప్రభా దేవాచు ప్రభావ మాకు ఇంకా ఆత్మీయంగా బలపరచండి స్థిరపరిచిన ప్రభా యొక్క సువార్త ప్రకటించనా ధైర్యంగా మేము ప్రకటించే వారి లాగా మాకు తయారు చేయని ప్రభా నీకే వదలనైనా దేవాయచు ప్రతి ఒక్క అన్నిళ్ళు ప్రభా నీ యొక్క సుమార్త వినాల ప్రభా వాళ్ళకు వినదగని చోళ్ళని అనుగ్రహించండి ప్రభా ఏచు ప్రభా వారు కూడా మారుమే రక్షణలోకి ప్రభా ఎంతో చేతను మాట్లాడారు ప్రభా ఏజు కళల చేతను మాట్లాడే దేవుడు ప్రభా వారితో కూడా మీరు మాట్లాడండి ప్రభా దీవాచు ప్రభా ఆ యొక్క ప్రభా నీ సన్నదికి నడిపించండి దీవా ఏచు ప్రభా నీ సన్నిధికి రావాలి ప్రభా ఏ ఆత్మ కూడా ప్రభా నశించిపోవద్దు ప్రభా ప్రతి ఆత్మని ప్రభా దృష్టి నుంచి వారిని మీరు కాపాడండి ప్రభా మీకెస్తాం మీకే వందైనా దేవాయజ్ ప్రభా ఈ విషయంలో కూడా ప్రార్థిస్తున్నాం ప్రభా ఏసు ఈ యొక్క వ్యాక్సిన్ ప్రభా మాకు వాటి మీద అధికారాన్ని కూడా ఇచ్చాను ప్రభా దేవాజు ప్రభా మేము ప్రతి ఒక్కరికి కూడా ప్రభావ వారి విషయం ప్రార్థిస్తున్నాగా ప్రభా అక్కడ మీ నామంలో ప్రభావ అద్భుత లాచకాలు జరిగించాను ప్రభా ప్రతి ఒక్క బిడ మారుమాలా ప్రభా ఏం నువ్వే నిజమైన దేవుడు అని తెలుసుకునే ప్రభా నీ సెక్కి రావాలి ప్రభా తెలియని ప్రజలందరి చేత నువ్వు మాట్లాడవు ప్రభా దేవాయచు ప్రభా ఎంతో మందికి ప్రభా యొక్క తెగుళ్ళొచ్చి బాధపడుతున్న ప్రభా మరి చిభ నీ యొక్క హస్తా వారింత ప్రభా ఏజ్ ప్రభావ ఇంకోసారి ప్రభావ వాళ్ళు తప్పులు చేయకుండా ప్రభావ నీ సన్నిధిలో నుంచి వాళ్ళు దూరం కాకుండా ఉంట సహాయం దయచేయండి ప్రభా దేవాచు ప్రభావ ప్రతి ఒక్క బిడ చేత నువ్వు మాట్లాడే దేవుడ ప్రభా ఏజు ప్రభావ మరి మీరు మాట్లాడే ప్రభా దేవాచు నీకు సమయం కేటాయించాలి ప్రభా దేవా ఏసుప్రభ ఇష్టం వచ్చి నాకు జీవించదు ప్రభా నీ యొక్క వాక్కు చేత వాళ్ళు నడుచుకోవాలా వాళ్ళకి అర్థం కావాలి ప్రభా ఏసు మరి వాళ్ళకు ప్రభా నీ యొక్క వాక్యం ప్రభా బలమైన ఆహారం వారికి అనుగ్రహించిన ప్రభా నీకే స్థౌతం నీకే వెళ్ళాలైన దేవాభా మరి ఈ యొక్క లోకంలో కూడా ప్రభా మరి ఎంతో మంది ప్రభా నశించుకోతున్న ప్రభావ ఆత్మ కోసం ప్రార్థిస్తున్న ప్రభావ ఒక్కొక్క ఆత్మ ప్రభా సన్నిధికి రావాలి ప్రభా ఏజు ప్రభా రాబోయే దినాలు చాలా కఠినంగా ఉన్నాయన్న ప్రభా ఏజు ప్రభా రకరకాల ఆ యొక్క పురుగుల చేత ప్రభా ప్రాంతిత్తుల ప్రభా యభ వాటి నుంచి ఊడచే ప్రభా దేవాచు ప్రభావ ప్రజల ప్రమా ప్రభా కనికరం చూపించే ప్రభా దయ చూపించే ప్రభా దేవాచు ప్రభా అట్లాంటి శిక్ష వారి మీదకి రాకుండా సహాయం చేయని ప్రభా యజు ప్రభావ వారి మీద కనికరించిన అవుతాం తండ్రి దేవా అదే విధంగా ప్రభా మరి యొక్క పరిశుద్ధాత్మ చేత ప్రతి ఒక్క బిడకును నింపడే ప్రభా దేవాచు ప్రభా యొక్క భాషను మాట్లాడే దేవాయప్రభాని యొక్క భాషలకు వరాలు మాకు అనుగ్రహించని ప్రభావ దేవాన్ని ఇంకా ప్రభావికి అయితే ప్రభా పరిశుద్ధత్మ లేని వారికి మీరు అనుగ్రహించని ప్రభా నీకు ఇస్తానైనా దేవాయప్రభాని యొక్క కృపా వరాల చేత నింపన్నైనా పరిశుధ్ర సర్వాధికారి నీకు అవుతున్నాయి దేవాయప్రభ ఆత్మీయంగా మేము ఎదగాల ప్రభా యజ్ ప్రభావ దేవుడో ప్రభా పెద్ద ప్రవక్తలతో చిన్న ప్రవక్తలతో ప్రభా అఫోస్లతోనూ మాట్లాడిన దేవుడో ప్రభామ ఏజు ప్రభా ఈ రోజు కూడా ప్రభా నేరు మాతో మాట్లాడుతున్న ప్రభా నీకు వందగా దేవానికి ప్రభావాలను ప్రభా నీ యొక్క పాదస్ నిధిలో పెడుతున్న ప్రభా మరి నువ్వే గొప్ప బీజమాన్ని గ్రహించని కూర్చున్నా తండ్రి నా తండ్రి నీకు వందనాలు సర్వ సుచీకర్తానికి వందన సర్వాధికారికి వందన హరిశుద్ధ రామోన్నుడా నాదేవా నీకు వందనాలండి ఇసుప్రభా ఈ సమయం ఇచ్చిన దేవా నీకు వందనాలు లోకం చూడక ఎంతో మంది ఈ రోజు నశించుకోనారు ప్రభా మమ్మల్ని అందరిని సచుల రెక్కల యేసు ప్రభావం నీకు వందనాలు ప్రభా ఈ సమయం ఇచ్చిన దేవా నీకు వందనాలు తండీ యేసుప్రభ ఇది మా చిత్రంతో కాదు ప్రభా కేవలం నీకృప చెప్పులు మేము కూడుకున్నాం నాటండి యేసుప్రభా పార్టిసిపేట్ చేసుకున్న నీ కృపనిచ్చిన దేవా నీకు వందనాలు యేసుప్రభా వాక్యంలో ఇంకా లోతుగా మేము తెలుసుకోవాలి ప్రభా వాక్యం గురించి మేము నిలబడాలి ప్రభా అనేక మందికి మేము సువార్త ప్రకటించాలి ప్రభా యేసుప్రభానికి వంధన తండీ అనేక బంధులకు ప్రభా సువార్త మేము చెప్పాలా దేవాళ్ళు కూడా వినటకు నువ్వు సహాయంగా ఇచ్చేయండి దేవ వాళ్ళ జూళ్ళను అభిషేకించండి ప్రభా యేసుప్రభానికి వాక్యానికి వాళ్ళ ఆకర్షణగా కావాలి ప్రభా యేసుప్రభ నిజమేందుకు తెలుసుకోవాలి ప్రభా మన ఈ యొక్క దేవత వాళ్ళ కండ్లకు మళ్ళీ దేవ వాళ్ళకు ముసుకేసి ఉంది ప్రభా ఆ ముసుకొని వాళ్ళు తొలగించుకోవాలండి యేసుప్రభ కార్యం జరిగించండి ప్రభా ప్రతి బిడ్డను ప్రభా సువార్థ అందాల ప్రభా దేవా మీ కార్యం జరిగించండి దేవా మమ్మల్ని బహుబలం చేత మమ్మల్ని వాడుకోండి ప్రభా దేవా మమ్మల్ని అభిషేకించండి ప్రభా మీకు వందన దివాణి బిడ్డలన్నీ ఆత్మవరాల ఫలాలు పొందుకోవాలి ప్రభా ప్రత దేవ ప్రతరం పొందుకోవాలి ప్రవచన వరం ప్రభా వివేచన వరం ప్రభా యేసు ప్రభావ మేము పొందుకోవాలనకండి యేసు ప్రభావి ప్రభా మేము తెలుసుకొట్టుకుని పొంద ఇచ్చింది యేసుప్రభ వాక్యం ఇంకా లోతుగా మేము ధ్యానించాలి ప్రభా దాన్ని స్వీకరించాలని దాన్ని అవలంబించుకోవాలి ప్రభా దాని అనుసారంగా మేము నడవాలి ప్రభా ఇక్కడ కూడా మేము పడిపోవడానికి వీలైన వాళ్ళ దుస్తుడు ఎంతో తీవ్రంగా పనిచేస్తున్నాడు ప్రభా యేసుప్రభ దానికన్నా ఫాస్ట్ మేం దేవా దానికి తెలుసుకోండి ప్రభా దాన్ని ఒకటి మీ కృపణ దాయి చేయండి ప్రభా ని అనుగ్రహించండి నాకండి మీకు వందనంతండి దేవా నీ ఆత్మ లేని ఒకటి నా వారు కాదండి ప్రభా ప్రతి బిడ్డ ఈ లోకంలోకి నీ ఆత్మ పొందుకోవాలి ప్రభా దేవా మన ఎంతకాలంలో ఉంటుందో ప్రభా నీ అభిషేకం ప్రతి బిడ్డ మీద కుమరించండి ప్రభా ప్రతి బిడ్డని ఆత్మ పొందుకోవాలి ప్రభా బలమైన ఆత్మ పొందుకోవాలన్నతండి ఈ లోకంలో ప్రభా ఈ వైరస్ తెగులు ఇది నీ వల్ల వచ్చిన వాళ్ళు తెలుసుకోవాలి ప్రభా ఇసు వాళ్ళు బయటపడాలి మళ్ళీ వ్యాక్సిన్ మీరే కార్యం జరిగించండి అవు మమ్మల్ని అయితే నువ్వు బయలుపరిచినవు నాటండి ఈసు ప్రభా మళ్ళ వ్యాక్సిన్ అంతా ఫెయిల్ అవ్వాలండి కార్యం జరిగించండి మనుషులు దాని నుంచి అలాంటి ఒక జ్ఞానం ప్రతి ఒక్క బిడ్డని దాయి చేయండి ప్రభా దేవామ దృష్టి అధికారం చేయడం మమ్మల్ని తొక్కలని చూసిన ప్రభావిత దేవాడి చేతిలో మేము ప్రభా మమ్మల్ని కాచి కాపాడని ఖచ్చితంగా దేవాన్ని కాపాడే దేవుడి ప్రభావాన్ని ప్రజలకి ఇసు గ్రహానికి బంధనాల దేవానికి స్ఫూర్తి ప్రభా దేవాత బిడ్డ వల ప్రభా వాన్ని తేటగా తెలుసుకుని కృప చేకున్న ప్రభా దేవా ముఖ్యంగా నీ పని చేయడానికి లోకానికి వచ్చినా ప్రభా మేము ఏకైక విచారణ చేత కొట్టుకుపోవడానికి వీల్ యేసు ప్రభానికి సంకలం చూపున మేము ఇక్కడ నడవాలి ప్రభా మా పట్ల మీ సిద్ధ మీ ప్రణాళిక గొప్పగా ఉంది ప్రభా ఆ ప్రణాళిక సిద్ధింప చెయ్యండి ప్రభా దేవాణి సేవలు మేము తరిగిపోవాలి ప్రభా అలాంటి బిడ్డలు మమ్మల్ని తయారు చేయండి ప్రభా దేవాణి బంధన కోత విస్తారానికి పని వారు లేరను ప్రభా మమ్మల్ని లేవనైతే మీరు వాడుకోండి మీ నామానికి మహిమ తెచ్చుకోండి ప్రభా యేసు ప్రభానికి బంధం ఇక్కడ ఉన్న మా తప్పులుంటే క్షేమించండి ప్రత గొప్ప నుంచి తీసుకోండి దాగు మధ్య మాలు ఉండడానికి వీల్లేదు యేసు ప్రభాన్ని పరిశుద్ధుడు కాబట్టి ఏ లో మాకు శక్తి అడి అందరు అవుతారు మహోన్నత మహిమ స్వరూపి మీకే వదనాలు ప్రభుత్వ మీరే ఆధిపత్యం వహించి మళ్ళీ నడిపించండి మీకు ఎంతో వదనాలు ప్రభావం నిలబెట్టుకోండి ప్రభావంతో స్వయం శక్తి నడిపించండి ప్రతి పనిలో విజయవాడ గురించి సురస్తి ఇంటికి చేర్చమని ఏసు క్రీస్తు పరిశుద్ధనామం ప్రార్థించున్నాం మన ప్రభుత్వం సమాధానం నడిపి సదాకాలంతో రెండునకేన్ వెళ్ళి పెట్టి అందరూ